పంచేంద్రియములాల పంచభూతములాల అంచెల దొమ్మిసేయకు రో మీరూ కొందరికి మంచివాడ కొందరికి కానివాడ నిందకు కీర్తికి పొత్తు నేనొకడనే అంది నిద్రించువాడ అటు కొనువాడ బొందితో ఎరుక మరుపులకువొకడనే దైవము నిర్మించినది ధరణి పొడమినది ఈవలావలికి పొత్తు ఈ వేవేలు పుణ్యములకు వెలయు పాపములకు ఈవల రెంటికి గురీదివో నా మనసు తుంచి సగమటువోవ తోడనే సగమువచ్చు పంచిలోనికి వెలికి ప్రాణమొక్కటే కొంచక శ్రీ వెంకటేశు కొలిచినే శరణంటి పనులెల్ల మంచివాయపనులెల్లమముగా చనితడు